పీఠ ఫ చూలే తేనే అల్ల సోబుల్ ఫే బా పని పిలాయ్ జగో దా సుమారా గుస్సా గోయిందా పల్లెవాలే గుస్సాఖ పల్ూ పగా మూల చలి జా బే ఇన్ోగ్రామ్ తగ్గ అల్లా సబ్బకుబూల్ ఫే మజమా జోడనేవాలేరా మొహత బఠా ఆతను దేని గురించి అనుసలమలయికం వ రహమతుల్లాహి వ బరకతు అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తాయినుహు వ నస్తగఫిరుహు వ నూమిను బిహి వ న తవక్కలు ఆలయ వ నఆఊజు బిల్లాహి మి షురిరి అన్ఫుసినా వ మి సయ్యియాతి అమనాలినా ూ అరూలు అర్సలూయా అమ్మను ومن أحسن من من الله وقال من صدق الله الحمد لله తన దయాణా తన కుతో మనకి అమూల్యమైనటువంటి సభలో కూర్చునే భాగ్యాన్ని ప్రసాదించారు ఇది కేవలం అల్లా యొక్క కారణం వల్ల అల్లా యొక్క కృప వల్ల అల్లా మనకు జమా చేయాలనుకున్నాడు జమా చేశాడు ఒక హదీసు సారాంశం ఇలా ఉన్నది అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో అల్లాహెవరినైతే ప్రేమిస్తాడో అల్లాహ్ ఆ వ్యక్తికో ధర్మాన్ని అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదిస్తారు అల్లాజీ బందేసే మహబ్బత్ ఫర్మాతి అల్లా ఉస్కో దీనికి సమజ్ అతడి దీనికి సమజ్ తెలుసుకోవటం వేరు అర్థం కావటం వేరు బాగా వినండి తెలుసుకోవటం వేరు అర్థం కావటం వేరు ఒక వ్యక్తికో దీని అర్థమయ్యింది और व्यक्ति को दीन अर्थमी गुर्ते साक्ष्यमेटी साक्ष्यमें अल्लाहत बार अतन को प्रसाद चुनाव साइशक्त अतु धन शक्ति वीटनी अल्लाह मार्ग दे। में खर्चपस्ट दीन अर्थमेंटे ఏ విషయమైతే మనిషికి అర్థం అవుతుందో దాని వెనుక మనిషి తన సర్వాన్ని పెట్టేస్తాడు ఏదైతే అర్థం కాలేదో దానికి దేని మీద ముమ్మకం కుదరలేదు దాని మీద ఏం చెయ్యడు సుద్రుడారా దువా చేయండి అల్లాహతా మనకో మన ధర్మాన్ని అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక మనకు మన ధర్మం అర్థమైందంటే మనంతటి అదృష్టవంతుడు వేరే ఎవ్వరూ ఉంటాడు మన ధర్మం మనకు అర్థం అయ్యిందంటే మనకంటే అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరూ ఉంటాడు అలా అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ సభ ఈ సభ ఉద్దేశం में ने ने अल्लाह मन को धर्मा ने अर्थम चुस्कने अवकाशा प्रसाद सब मुख्य उद्देश्य सभा मुख्य उद्देश्य अल्लाह तबारक तारा वागन एदना उलांट व्यक्त भाग्य लावड़ो తీసుకోవాలన్న తపన ఉంటుందో అలాంటి వ్యక్తులకు అల్లాహ తాలా ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి మనకు అల్లాహ దీని ప్రసాదించుగాక ధర్మం అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ తపన ఈ కోరిక ఈ ఆశతో కూర్చున్నామంటే లాభం అవుతుంది ఈరోజు ఉదయం తాలీమ్ ఒక హీసు దాదాపు సారాంశం గల ఇదే అర్థం గల హదీసు చదివాం దాని అర్థం ఎలా ఉందంటే అల్లామరి ప్రవక్త వారి మాటలు దీని మాటలు అలహమ్దుల్లా వర్షం లాంటివి ఎలాంటివి వర్షం లాంటివి వర్షం ఏం వస్తుంది చచ్చిపోయిన భూమి జీవం లేని భూమిలో జీవం వస్తుంది ఇప్పుడు చూడండి ఎండవల్ల వర్షం భూమి ఎలా కనబడుతుంది మనకు చచ్చిపోయినట్టు కనబడుతుంది ఏం కనబడదు మంచి వర్షం ఒక వర్షం పడిందంటే పచ్చగైపోతుంది పచ్చగైపోతుంది అంటే భూమి వర్షపు నీళ్లను స్వీకరిస్తుంది తీసుకుంటుంది తీసుకోవటం వల్ల తీసుకోవటం వల్ల ఆ భూమి ప్రభావితం తీసుకోవటం వల్ల ఒక హది సారాంశం ఇలా ఉన్నది పెద్దవాళ్ళు కూడా దీని విధానంగా చెప్పారు దాదాపు భూములు నయములవి మూడు రకాలు అన్నారు పెద్దవాళ్ళు భూములు మూడు రకాలు ఒక భూమి వర్షాన్ని తీసుకుంటుంది పంటనిస్తుంది ఇంకో భూమి నీళ్ళు తీసుకోదు పంట ఇవ్వదు ఏది పోయి తోడు భూమి సోడు భూమి ఉంటామే నువ్వు సోడుండేది పడతాయి నీళ్ళు ఒక చుక్క నీళ్లు మొత్తం నీళ్ళన్నీ దాటిపోతాయి అలాగే మూడో విధ మూడో రకం ఏదంటే నీళ్లను స్టాక్ పెట్టుకుంటుంది ఎక్కడైతే నిలు నిలబడతాయో కుంట కుంటలు ఉంటాయి నీళ్లు నిలబడతాయి ఏ కుంటలో పంట వస్తుందా ఆ కుంట వల్ల పక్కన భూములు లాభం పొందుతాయి కానీ అది మాత్రం లాభం పొందదు అది దాంట్లో పంట రాదు ఇదే విధంగా మనలో కూడా అల్లా మనకు క్షమించుగాక మనుషులు కూడా మూడు విధాలుగా ఉంటారు అల్లా రసూల్ మాటలు మూడు విధాలుగా తీసుకుంటారు ఒకరెవరంటే వింటారు ఆచరిస్తారు వింటారు ఆచరిస్తారు ముస్లిం గుణం అదే వై ముస్లిం గుణం అదే ముస్లిం అర్థమే ఏంటంటే విధేయత విన్నది విన్నట్టు విన్నది విన్నట్టు ఆచరిస్తాడు ముస్లిం అర్థమే అది రెండో భూమి ఏది వై సోడు భూమి మాటలన్నీ పడుతుంటా తొలిపోతుంటా ఏది లోనికి దిగదు ఒక పెద్దయన అడిగాడంట అది రాబో రెండు చెవులు తోడు ఎందుకు ఇచ్చారు రా అని ఏం అదిగదు అంత మాట తెలియదా నీకో రెండు చెవులు ఎందుకో ఎందుకు రానాయన అంటే ఒకటి వినడానికే ఒకటి వదిలేయడానికి ఒకటి వినడానికి ఒకటి వదిలేయడానికి మన పరిస్థితి అలా అంది అల్లా క్షమించగాక ఏ మూడో భూమి చాలా ప్రమాదం ఇది చాలా ప్రమాదం ఏది పోయి మాటలన్నీ వింటాము గుర్తు పెట్టుకుంటాము అయ్యా చెప్పండి అంటే బ్రహ్మాండంగా నేను ఉన్నాను కదా నాలాంటిది మాటలు మాత్రం దండి వింటాయి విన్న వాళ్ళు మాత్రం అమలు లాభం పొందుతాడు మాలో మాత్రం అమ్మ దువాచిందా క్షమించుగాక ఈ స్టాకు తీసుకుంటే మాటలన్నీ ఉన్నాయి అన్నీ తెలుసుమో మాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అమలుందా అమలుండదు ఉన్నాయి స్టాక్ ఉన్నాయి దీని మాటల్లోనే స్టాక్ ఉన్నాయి కానీ అమలు లేదు అల్లా మన క్షమించుకాక సోదరులారా మనం ఇక్కడ జమ అయినది మనం ఇక్కడ జమ అయినది ఆ దీన్ ఆ ధర్మం అల్లా మనకో అర్థం చేసుకున్న భాగ్యాన్ని ప్రసాదించుగాక అదే మన ఆశయం అదే మన ఆశయం ఎన్నో మాటలు వింటున్నాం కదా ఎన్నో మాటలు వింటున్నావు ఎన్నో భయాలు వింటున్నావు ఒకటి రెండు కాదు కానీ సహభావా జీవితం అలా ఉండేది కాదు స్వచ్ఛమైన ముస్లింలు అంటే విన్నది విన్నట్టు ఆచరించేవారు విన్నది విన్నట్టు విశ్వాసం విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో ఆచరణ కూడా అంత బలంగా ఉంటుంది విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో ఆచరణ కూడా ఒక హదీసు సారాంశం విశ్వాసమంటూ గుర్తుకొస్తుంది సహాబవారి ఎలా వాళ్ళ ఈమాన ఎలా ఉండేదో ఒక మాట వినేవారో వినేవారు ఆ మాట వాళ్ళ హృదయంలో కూరుకుపోయేది వింటే చాలు పూర్తిగా నమ్మేవారు ఉదాహరణకు ఒక మారు మహాప్రవక్త సల్లల్లా అల్లం వారి సన్నిధాన భారీభర్తలు వచ్చారు వాళ్ళ వెంట చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఇద్దరు ఇస్లాంను స్వీకరించారు పిల్లడు కూడా ఇస్లాం స్వీకరించారు ప్రవక్త సల్లల్లా అల్లూ సల్లం వారు ఆ మగవాణ్ణి అంటే ఆ అమ్మ భర్త నేను చెప్పారంటే అయ్యా జమాతు వెళుతుంది వెళ్ళు అల్లా మార్గాను దీన్ ఈమాన్ నేర్చుకో ఆయన జమాత కంటే వెళ్ళిపోయాడు ఈ ఆవిడకి ఏం చెప్పారంటే అమ్మ మన ఈ అన్సారి ఇళ్ళున్నాయి సాహబవారి ఇళ్ళున్నాయి వాళ్ళ ఇళ్లలో మగవాళ్ళు లేరు అల్లా మార్గన వెళ్ళారు వాళ్ళ ఇంట్లో నువ్వు ఈమాన్ దీన్ ధర్మం నేర్చుకో ఈమాన్టీ అంటే నేర్చుకో అక్కడ ఆయమ్మ వెళ్ళింది కొన్నాళ్ళే నెలలు ఏళ్ళు జరగరా కొన్నాళ్ళల్లోనే ఆ అమ్మ ఈమానంటూ ఏంటో నేర్చుకుంది ఏం నేర్పారు వాళ్ళు అల్లా మీద నమ్మకం ఎలా ఉండాలా ఉదాహరణ కో ఉదాహరణ చెప్తున్నాను అమ్మ హాజిరా అలేహం ఒక స్త్రీ అల్లాను ఎలా నమ్ముకున్నది నేర్పారా అల్లాను अल्लाधन अवसरा पूर्ति चेसकनेला वे अल्ला वृत्त मन अंदर बागो इब्राहीम अलीस्लाम को अला आज्ञापारो आये भार्य बिडेक यदारी दावा पटोत दूर एंत दूर वेल चवर को జీవించటానికి ఏ ఆధారం దొరకని చోట నీరు లేదు ఆహారం లేదు చివరకో చెట్టు నీడలేదు ఎటు చూసిన తెల్లటి ఇసుక తిన్నలు తప్ప ఏం లేవు లేదా నెల్లటి పర్వతాలు రాళ్ళ పర్వతాలు అవి తప్ప ఏమి లేవు కాకి కూడా కాకి కూడా రొక్కకు రొట్ కొట్టదు ఉంటావే పడింద ఎగరదు అలాంటి ఎడారు అల్లా వచ్చింది ఓ ఇబ్రాహిం నీ భార్యను బిడ్డను ఇక్కడ వదిలే వదిలేశారాయన కుంటను కూర్చోబెట్టారు దిగండి అన్నారు భార్య బిడ్డలు దిగాడు ఆ వెంట తెచ్చుకున్న ఆ కాసింత పళ్ళు ఆ నీళ్ళు ఇచ్చేశారు ఈ మహానుభావులు వెళ్ళిపోతుంటే ఆ అమ్మ కాడు పట్టుకుంది ఇబ్రాహీంప్రతకాలు పట్టుకుంది ఏంటండి ఏం తప్పు చేశాము ఏ పాపం చేశాము ఈ ఎడారిలో ఈ ఎడారిలో పాలు తాగే బిడ్డను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారే ఏం తప్పు చేశాను నేను ఏం తప్పు చేసి నేను చెప్పాలయన అవు ఆడిన అడుగుతుంది జాము చెప్పటం లేనాయన కళ్ళల్లో నేను చూసింది భర్త వదిలిపోతున్నాడు కానీ కళ్ళల్లో నీళ్ళు జారుతున్నాయి అర్థం చేసుకుంది నాకు ఇద్దరు కావాల్సింది అనేటువంటి వండటం వెళ్ళటం లేదు నేనేదో తప్పు చేశానని నన్ను ఇక్కడ వదిలి వెళ్ళటం ఇది పరమాత్మ ఆజ్ఞ బహుశా అదే ప్రశ్న అడుగుతుంది ఓ ఇబ్రాహీం ప్రవక్త ఇది అదే ఆజ్ఞనా అవునంటాడు తలుపుతడంచే అవును ఎప్పుడైతే ఆ అమ్మ విందో ఇది అల్లా తరపున అల్లా ఆజ్ఞతో ఏమంటుంది అల్లాని నమ్మినవాడు ఎవరే కాని నష్టపోడు అల్లాని నమ్మినవాడు ఇంతవరకు ఎవరే కానీ నష్టపోలేడు అల్లా మమ్మల్ని నాశనం చేయడు లక్షణంగా మీరు వెళ్ళడం ఆయన వెళ్ళిపోతాడు వెళ్తున్నాడు వెనక్కి తెలియచూస్తున్నాడు వెళ్తున్నాడు వెనక్కి తెలియచూస్తున్నాడు కానీ అల్లా ఆగ్న వీయటంటే ఇది పరమాత్ముని ఆజ్ఞ మీద పూర్తి నమ్మకం అల్లా వదలమన్నాడు వెళ్ళిపోతూ వదిలి వెళుతున్నాను ఆయన వెళ్ళిపోయాడు ఆ కాసింత ఖర్జురప్పళ్ళు ఆ కాసింత ఏది జీవించటానికి ఏం దొరుకుతుందా ఆహారమా నీళ్ళ ఏం ఉన్న ఖర్జురప్పళ్ళు నీళ్ళైపాయి वि चलाभ का समय पीक्षक आमकस मन एला प्रभाव उम्मको पसीबुद्धर तापटा की पाल लम को పాలు కూడా ఇంకిపోయాయి తింటే కదా ఇక దాహానికి ఆకలికి బిడ్డ తట్టుకోలేక అల్లాడుతుంది కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది గిలగిల నానుక నానుక ఫీజు కట్టుకుపోయింది కళ్ళు పాప తేల్చేస్తుంది కళ్ళు ఎవరు తేల్చేస్తున్నాడు బిడ్డ చావటం చూడలేక ఆ అమ్మ ఆ ఇసుక మీద పడుకోబెట్టి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెతకడానికి వెతకటానికి చివరి ప్రయత్నం బహుశా కొండెక్కితే ఎవరైనా కనబడొచ్చు కొండెక్కింది తల్లి సఫా అనే ఎటు చూసినా ఎటు చూసినా తెల్లటి ఇసుక తుని పర్వతాలు తప్ప ఏ జీవి కనబడ్డం ఏ జీవి కనబడ్డలేదు काशी दूरा इंको कल मरवा अम्म को मध्य अड्स बाबू चूस्त परगेत इन चूस्ते काश मध्य अडमचे अडम वो तो आम परगे हज को वे अड़। अड़। आ, सफा मरवा मध्य आ तेली? ఆ తల్లి ఏ విధంగా పరిగెత్తిందో ఇప్పుడు కూడా ప్రతి హాజీ ఏడు మారు పరిగెత్తాడు అక్కడ అల్లాకో ఆ పిచ్చి తల్లి చేసినటువంటి ఆ ప్రయత్నం నచ్చింది అల్లా దాన్ని ప్రతి హాజీకో అమలు చేయటం అల్లా నిర్మంద పెట్టాడు చేయాల ప్రతి ఒక్కళ్ళు ఏ కొండ మీద ఉంది ఆ కొండకు చాలు చాలు పరీక్ష ఎక్కువ ఇక అలా ఏం जिब्रही दैवदूत आज्ञिप दूत जिब्रही चालू इक चालू ना पिछली पड़त आराधन इक ना सहित ले जिब्रहुर्व दूत अल्लाह आज्ञा ये आसपंदू अला ఏ విధంగా ప్రాణాలు పోయేటప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటారే ఆ బాబు కాళ్ళు కొట్టుకున్నారు కదా ఎక్కడైతే ఆయన అంటే ఇస్మాయిల్ ప్రవక్త తమ అరికాళను వృద్ధారో సన్నటి గుంత పడుతుంది పాలు ప్యాగ బుద్ద ఆ అరికాళ్ళ వృద్ధలో పరే గుంత దాంట్లో నుండి అల్హదు చె ఊట పడింది ఊట పడింది ఊట మొదలైంది ఆయమ్మ చూసింది సు వ్యాన్ వచ్చింది కప్పు తాగింది అల్లా తాలా ఆ నీళ్ళలో ఎంతటి ఎంతటి ఆరోగ్యం పెట్టాడు ఆ మన దానాన్ని తీరుస్తుంది ఆకలిని తీరుస్తుంది ఏ సంకల్పంతో తాగుతామో ఆ నీళ్ళు అల్లాత వాడు తాలా ఆ సంకల్పాన్ని కూడా అల్లా పూర్తి చేస్తాడు అంతటి మహత్తరమైన నీళ్ళు అక్కడొచ్చాయి అల్లం మీద నమ్మకం అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఏది మొదట మహాప్రవక్త వారు ఆ భార్య భర్తని ఇద్దరిని భారభర్తను చేశారు అల్లామార్గైన పెంటారు ఈ అమ్మను ఈ సహబా ఇంట్లో పెంటారు వెళ్ళిక్కడ దీన్ని నేర్చుకో ఈమాన్ నేర్చుకో ఈమాన్ అంటే ఏది అల్లా నమ్మిన వాడు చెడిపోడు ఈ బోధన ఇక్కడ జరుగుతుంది అల్లా మీద నమ్మకం ఈ తల్లికి పెరుగుతుంది ఒకనొక ఏం జరిగింది భర్త అల్లా మార్గాన వెళ్ళాడే ఇక తిరిగి రాలే ఆయన తిరిగి రాలే అటు అల్లా మార్గానలో షహీర్ అయ్యాడు ఆయన ఆ అమ్మకు తెలిసింది వెళ్ళిన భర్త ఇక తిరిగి రాడని ఏం చేయాలా అలా నువ్వు తిట్టుకోవాలా నీ ధర్మాన్ని స్వీకరించినందుకు నీ మార్గాన వచ్చినందుకు మంచు మంచు జరిగిందని అల్లాను ఆ తల్లి బాగా నమ్మింది అల్లాను నమ్మింది అల్లాకు కృతజ్ఞతలు అల్లా ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఓ అల్లా ఓ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకనగా నాకు దర్జా పెంచావు షయీదు భార్య అన్నటువంటి దర్జా నాకు ఇచ్చావు మరికొన్ని రోజుల తర్వాత ఆ పసిబిడ్డున్నారే అలహద్దిల్లా చాలా అందమైనటువంటి అబ్బాయి చాలా మంచి పిల్లవాడు ప్రియ ప్రవక్త వారి ఒళ్ళు ఆడుకునేవాడు ఎంత అదృష్టవంతుడు ఒకరు అడుగునేవాడు ప్రియ ప్రవక్త వారి ఒళ్ళు కానీ అల్లా పరీక్ష చూడండి ఎలా ఉంటుందో ఒకరోజు ఆ బిడ్డ చనిపోయాడు ఆ బిడ్డకు శవస్నానం చేయిస్తున్నారు ప్రియ ప్రవక్త వారు అడిగారు ఎవరి బిడ్డ ఎవరిని శవస్నానం చేయిస్తున్నారు యారసుడల్లా ఆ ఫలానా బిడ్డ వాళ్ళమ్మని చెప్పారా అరస్సు ఇంకా చెప్పలే మొదట వాళ్ళమ్మని చెప్పండి ఆ తర్వాత అనుమా చేస్తాం వెళ్ళి చెప్పారు అన్నా తల్లి నీ బిడ్డను కూడా అల్లే అంగీకరించాడు నీ బిడ్డను కూడా అల్లా అంగీకరించాడు మన ఒకటి వాళ్ళమైతే ఎన్ని చుట్టూ చుట్టేవాళ్ళము అన్నాకు సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల కావలసినంత యువం లేకపోవటం వల్ల కానీ ఆయన్నేం చేసింది నేను వస్తున్నాను వచ్చింది ఆయన్న బయటికి వచ్చింది బిడ్డ శవాన్ని చూసి బిడ్డ శవాన్ని చూసి చూడండి భయ ఏ తండీకైనా ఈ వార్త విని సహించే ధైర్యం ఉండదు ఏది అమ్మా నీ బిడ్డ చచ్చిపోయాడు ఏ మాట ఎలా ఉందో చూడండి అమ్మా నీ బిడ్డ చచ్చిపోయాడంటే ఆ అమ్మ గుండెని ఎన్ని ముక్కలు అవుతాయో చెప్పండి ఎంత తల్లడిల్లుతుందో ఇదే పదం అమ్మా నీ బిడ్డ చచ్చిపోయాడు సహనంగా బయటకు వచ్చింది నేర్చుకున్న నా తల్లి అల్లా అంటే ఎవడో అల్లా యొక్క బలమేంటో అల్లా శక్తి అల్లా ఏం చెయ్యదలుచుకుంటే అది చేస్తారన్నది ఆ నమ్మకం ప్రాణాలు అల్లా తీసేవాడు అల్లా సర్వం చేసేవాడు అల్లా బాయి వస్తువులతో ఏది కాదండి చేసేవాడు అల్లా మన ఆలోచన అటు ఇటు అవుతుంది ఈమానంటే అదే ఏమి ఆలోచన ప్రాపంచిక వైపు కాదు పోవాల్సింది ప్రాపంచిక వస్తువుల కాదు పోవాల్సింది ఎవరి వైపు అల్లా చేశాడు చేశాడు అల్లాతో అవుతుంది కర్మా కోరేది ఈమాన్ కోరేది అదే ప్రపంచంతో ప్రాపంచిక శక్తులతో ఏమీ కాదు ఏం కావాలన్నా ఏతవుతుంది అలాతవుతుంది అమ్మాత్ అవుతుంది అది మన కల్మ కోరేది రాయి తీసుకొని కుక్కను కొట్టండి కొట్టారా ఇప్పుడే రాయి రాయి తీసుకొని కుక్కను కొట్టండి ఏం గోమ్మ పిల్లలు ఏం చేసింది కుక్క రాయిని కొరుకుతుంది ఏమా నేను అటెండ్ చేస్తాడా మీరు రాయితో కొట్టారు కుక్క రాయి కొడుకుతుంది ఏం చేస్తాది నెయ్యి ఎవరైనా నువ్వు కొట్టి నీ చూస్తాది అది ఏమీ కాదు కానీ తగిలి రాయే కానీ కుక్క కూడా తెలుసు రాయిలో ఏమీ లేదు ఇది ఒక రాయి మాత్రమే ఈ రాయితో ఏమీ కాదు కొట్టిన వాడేవాడు కొట్టిన వాడేవాడు ఇదేమున్నాయా సోదరులారా మన మీదొచ్చే పరిస్థితులు ఎవరు తరుపున అల్లా తరుపున ఎందుకు వస్తావు పరిస్థితులు ఎందుకు వస్తాడు నేను హాలాత్ ఎందుకలా చూడాలనుకుంటాడు వీడు ఎవరి వైపు చూస్తాడు ఎటు పోతాడు ఇతడు ఏ పరిస్థితులు వచ్చినా మన ఆలోచన పెట్టుకోవాలమ్మా అల్లా మీద అల్లా చేస్తాడు అల్లాతో అవుతుంది ఆయమ్మ బయటకు వచ్చింది నిర్మలంగా తెలుసు ఆ అమ్మకు నమ్మకము ఆ అమ్మకు ఏ నమ్మకం నా బిడ్డకు చావిచ్చింది అల్లా మాత్రమే అల్లాయే యే అల్లా అయితే నా బిడ్డకు చావిచ్చావో ఆ అల్లా మళ్ళీ ప్రాణం పోయటం ఆయనకు బరువేం కాదు కష్టమేం కాదు రెండు రకాతులు నమాజ్ చేసింది రెండు రకాతుడు నమాజ్ అల్లా ఎదుట వేడుకొని మొదలెట్టింది రెండు చేతులు ఎత్తింది ఓ అల్లాహల్లా నా భర్తను తీసుకుంటే సహించాను సహించాను నా బిడ్డను చూసుకున్నావు ఖచ్చితంగా సహిస్తాను కానీ ఒక విషయాన్ని మాత్రం సహించలేను నువ్వు బిడ్డను చూసుకున్నావు సహిస్తాను కానీ సహించరాని విషయం ఒకటి అదేంటంటే ప్రజలు ప్రజలు నీ ధర్మాన్ని ఇస్లాంను ఇస్లాంను చదువుగా చేసుకుంటారు దాన్ని నేను సహించలేను ఎందుకనగా నా వాళ్ళు నేను ఇస్లాంను స్వీకరించాను నా వాళ్ళు ఇస్లాంను స్వీకరించలేదు వాళ్ళు ఎగతాడు చేస్తారు వాళ్ళు మీ ధర్మాన్ని ఎగతాడు చేస్తారు ఈయన ఇస్లాంని స్వీకరించింది ఇస్లాం అచ్చిరాలే ఏం లేదు ఒకచోట ఏరాబాబు నమాజ్ కు రావడం మా ఇళ్ళలో నమాజ్ వచ్చిరాదు హంటే రాదు అచ్చిరాదు నమాజ్ వచ్చిరాదు మా ఇండ్లకు పోయి హద్దు ఉంటుంద హద్దు హద్దు ఉంటుంది అమాయకత్వానికి కూడా హద్దు ఉంటుంది బ్రహ్మాజు కూడా అచ్చురావడం అచ్చరాకపోవడం ఉంటుందా జీవితం అంటే ఒడి ఊరుకుంటే చదువులారా జీవితం అంటే ఒడి ఊరుకులు ఉంటాయి ఏం పనులు ఎలా ఉన్నాయో కష్ట సుఖాలు అట్టే ఉంటాయి జీవితం స్వర్గం కాదు స్వర్గంలో ఏ కష్టాలు ఉండవు అమాయకత్వం ఉంది నమాజ్ వచ్చి రాలేదంటారు నమాజ్ ఈ తల్లి ఎంతో ఆలోచిస్తుంది ఓళ్ళో అమాయకందా అమాయకందా నా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా నేను ఇక్కడ ఇస్లాం వచ్చిరాలేదంటారు ఈ మాటను నేను సహించలేదు ఈ మాటను నేను సహించలేదు కాబట్టి ఓ పరమాత్మ నా బిడ్డకు ప్రాణిం పోయి బిడ్డకు ప్రాణం పోయినా ఇంకా తల్లి చేతులు కూడా కిందకు వదలలేదు సోదర కదలికొచ్చింది బిడ్డ కూర్చున్నాడు శవభట్టతో పాటు కూర్చున్నాడు ముసుమితల వరకు బ్రతికాల పాయి మళ్ళీ ఈమాన్ ఏది ఈమాన్ ఏదన్నా ఎవరు చేస్తారు అల్లా అల్లాతో అవుతుంది అల్లాతో అవుతుంది అల్లాతో అవుతుందన్న నమ్మకం ఉంటే ఒక విషయం వినండి అల్లా అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక నమ్మకం నమ్మకం మరి డౌట్ అంతానే అపనమ్మకం తెలుగులేమంటారు డౌటు సందేహం సందేహం నమ్మకం అంటే యుమాన్ సందేహం అంటే గుమాన్ నమ్మకం సందేహం ఒక మనసులో ఉండలేవు ఈ విధంగా ఒక పల్లెల్లో నీరు అగ్ని ఉండవో ఉండలేవో ఇదే విధంగా సుదూడారా సందేహము నమ్మకము ఒక మనసులో ఉండలే నమ్మకం ఉందయ్యా కానీ అనుమానం ఉంది ఏం నమ్మకం నమ్మకం ఉంది కానీ కొంచెం అనుమానం కూడా ఉంది అంటే నమ్మకం లేదు అర్థం ఇడా నమ్మకం ఉండదు అనుమానం నమ్మకం జమా కాలేదు అలాగే అల్లా ఉన్నాడు ఈ నమ్మకం ఏమున్నాడు ఈ సందేహం ఈ అనుమానం మీరు చెప్పండి అని వద్దు ఈ రెండు ఒక మనుషులు జమ అవ్వగలవా జమా కాలో కదా ఎంత భయపడాలో ఇక్కడ మనం కొంచెం ఆలోచించండి ఎంత భయపడాలో भयपड़े विषय चला चला भयपड़े विषय मन को दुसो सतृप्ति अलहंद मुसलमा अलहदीला मुसलमान भई एंत नमकमेंटे ना द కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి మనిషి మరిచి మరిచిపోరు కొన్ని జరుగుతుంటాయి ఒకరోజు ఈ పొద్దుటూరు చూసారు కదా పెద్ద మార్కెట్ ఉంది మార్కెట్ నుండి బయటికి వస్తున్నాను ఇస్తే మాకు మైకులు ఆర్డర్లు ఇవ్వాలా అక్కడికి వెళ్ళింటిని ఆర్డర్ ఇచ్చి బయటికి వస్తున్నాను సైకిల్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఒక మనిషి రిక్షా తొక్కి ఆయన పొక్క కూడా లేదు పైన ఆ పంచ కూడా మోకాలపైకి కట్టేసి ఉన్నాడు ఇంకా నేనేం చెప్పానంటే అతను నిలబడి ఉన్న వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అలా కొంచెం పక్కకి చూసుకోను నేను కొంచెం పగది చూసుకో అతను ప్రభుకు గిల్లు తిరిగి కింద మీద చూసి ఏ జీ అన్నాడు నేనేం చెప్పాను ఆయన ఏమంటుంటే నాకు అర్థం కాలే ఏముంటున్నాయా చూసి మాట్లాడ నేను కూడా సాయబే నేనేం చెప్పానయ్యా రిక్ష పక్కకున్నాను అందుకు ఏ నేను కూడా సాయబు అంటున్నాడు నేనేం తప్పు నా ముందు అర్థం కాలే ఆ తర్వాత అర్థం అయింది ఏం చెప్పాను నేను ఏం చెప్పండి దేనితో మాట్లాడాను తెలుగులో ఉడుతున్నా వాడి కోపం వచ్చింది తెలుగుదే తెలుగు మాట్లాడతావా నాతో అంటే మేము సగం అంటే ఒక రకంగా కోపం వచ్చింది ఒక రకంగా సంతోషం కూడా కలిగింది సంతోషం ఏంటంటే వా ముసల్మాను కొంచెం డౌట్గా మాట్లాడితే ఇంత కోపం వస్తుంది అనేది కూడా కానీ కోపం కూడా వచ్చింది కొంచెం ఏం నేను తప్పు చేశాను ఇంకా నేను ఏమో లేదంటే కూడా వదనలేదాయన ఇక రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇక నాకు కొంచెం చరుతకు వచ్చి ఏం చూసి నీకు సాధన కోలాంటినీ మాట్లాడుతున్నావే నువ్వు ఏం చూసి నీకు నేను నువ్వు అప్పుడు పక్కనే ఉండి రేపు పోగ్గపోనాను అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు ప్రతి ఒక్కళ్ళ మనుషులు మేము ముస్లింలాం మేము ముస్లింలాం మేము ముస్లింలాం అని ఈ మాన్ వాళ్ళే ఈ మాన్ వాళ్ళే ఈ మాన్ వాళ్ళే ఈ మాట మన మనుషులో కూరుకుడింది అంటే ఎప్పుడన్నా మనకు డౌట్ అన్న వచ్చిందా ఓబై డౌట్ రాలేదు కదా అదేది మన తప్పు డౌట్ రాకపోవడమే తప్పు అంటే నా మాట మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఏంటో ఇట్లా మాట్లా మాట్లాడుతున్నాడని కాదునా ఇక్కడ డౌట్ పడాల్సిందే ఎందుకంటే సైతాన్ని మోసంలో పడేయచ్చు ప్రపంచా మనకు మోసంలో పడేసింది ముసల్మా తగ్గి మిందారు హుజా గారి అడిగే వారు వంచకుల పేర్లలో నా పేరు కూడా ఉందా మునాఫిక్ అంటే ఎవరు చూడ్డానికి ముసల్మానే కానీ ఇస్లాం వాడి మనసులో లేదు ప్రవతరకాలం అటువంటి అటువంటి ఉమర్ గారు అడిగేవారు ఓ హిజాఫా నా పేరు కూడా ఆ వంచకుల పేర్లలో ఉందా హంగళ ఒక సహాబీ मैं मत अर्थम होद्रा अल्ला अर्थम चाग्या प्रसाद हंसलानी सहाबी महाप्रवक्त वाला सब उला सभ में कुर्चुना प्रिय प्रवक्तवार स्वर्ग नरकाल गाँव चपुरे अंदर गुक्ख पट्टी ये का सभान इलेकेर इन तरह एमत भार्य पिस्टर माटत ना पिंटे मन प्रेम कदा पिल तो माटड़ता आ चम एम चेवा नड़पोड़ेदा ना नवेसा अंत भार्य वा भार्य रूपल अला कासप्टो आम चाड़े नवे नवे नवेशा बव्वा अंत आने को डोटि डोटे बाई నా జేబులో డబ్బులు ఉంటే బస్ ఎక్కేటప్పుడు నాకు వస్తుంది సీట్లో కూర్చొని నాకు డౌట్ వచ్చింది దిగేటప్పుడు డౌట్ వస్తుంది చూసుకుంటాను ఉందా లేదా ఫకిరుకేమి ఉంటుంది చెప్పండి జోబులో ఏమీ లేదో వాడు భయపడతాడా హాగుంటాడాడు మన పరిస్థితి బాబే ఉంది ఏమానుంటే భయం ఉంటుంది వీళ్ళు చూడండి ఈ మాను భయపడుతున్నాడు ఏం భయపడ్డాడు ఒకనొక భయం పట్టుకుంది ఒకనొక అభిమానం వచ్చింది ఏంటి ఇందాక ప్రియ ప్రవక్త ఎదుట అంతగా ఏడ్ చేశాను అందులోనూ నవ్వేస్తున్నాను అంటే ప్రవక్త వారి ముందు ఒక రకం ఇంటికొస్తే ఒక రకం అంటే రెండు రకాల భోని కదా ఇది నా దగ్గర ఏమైనా ఉందా డౌట్ వచ్చింది అయ్యో నా యమానెత్తిపోయిందే నేను మునాశకునైపోతున్నాయి ఓ అంగలా నువ్వు నాసికైపోతున్నాయి ఓ అంగలా నువ్వు వంచుకుని పోతుంది నేను వస్తున్నాడు ఎంతగా ఏడ్చాడంటే ఆ ఏడ్పు ఇంట్లో ఉండనివ్వలేదు బయటకు వచ్చేశాడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు అంతా అభువకర్ వరుచాడు ఓ అందలా ఏమ్మా ఏం చెప్తున్నాను అబువకర్ అభివకర్ గమనించారా నువ్వు నేను నాసికైపోతుంది ఏం చెప్తున్నావు నువ్వు అంతే కదా అబ్బు ఒక ప్రవక్త వారు ఎదుట ఒక రకం ఇంట్లోకి వస్తే ఒక రకం ఇది ఆమన పరిస్థితి మరి ఇది వంచతత్వం కాదా అబు బ కూడా అనుమానంలో పడ్డాడు వరే బాబా నా పరిస్థితి ఇద్దరు పరిగెత్తారు ప్రభక్త వారి వైపు అందల వారు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఏడుస్తూ ఆ రసులు సేవకులు అంగల మునాఫీ అయిపోయాడు ప్రభక్తలు అంటారు సువల్లా ఏమంటావు కాస్త ఆలోచించి చెప్పు ఏముంది ఆ రసముల్లా నీ ముందుంటే మా స్థితి ఒక రకంగా ఉంటుంది ఎన్నకపోతే ఒక రకం మరిది వంచకత్వం కాదా మునాఫికత్ కాదా ప్రే ప్రవక్తారు చాలా ధైర్యం ఇచ్చారు చాలా ధైర్యం ఇచ్చారు ఓ హిందలా ఇలా అవుతుందమ్మా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది భయపడద్దు నా ముందు ఉన్నప్పుడు మీ ఈమాని ఎంత బలంగా ఉంటుందో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే బలంగా ఉంటే దైవభూతలు మీతో మీ ఇళ్ళల్లో బజార్లలో కరచాలం చేస్తారయ్యా అన్నాడు అదే భౌట్ మనకు మనకు డౌటు ఏమాన్య లేదు ఫుల్ ఫుల్ చెప్తారే ఇద్దరు దొల్లెళ్ళు ఉన్నారట ఏమన్నా ఒక గ్రామంలో ఇద్దరు దొల్లలు ఇంక గ్రామంలో తొందరగా బయటపడతారు కదా పట్టణాల్లో బయటపడరు ఇద్దరు తొందరగా బయటపడ్డారు ఇంకా ఎవడో వాడి ప్రతి ఒక్కరు అనుమానం చూడో ద్వరాజుల్లో అన్నారో వాళ్ళిద్దరు కూడా పాపం బాధ అనిపించింది ఎరా మా జీవితం ఊరంతా మాకు దొంగలు దొంగలు అంటున్నారు వద్దురా గౌరవంగా బ్రతకాలా అంటే ఒకటి రెండో వాడు ఏమనుకున్నాయంటే మాకు గౌరవం లేదురా ఊళ్ళో మరి ఏం చేయాలా ఈ ఊరు వేరే ఊరికి పోవాలా వేరే ఊళ్ళో మమ్మల్ని ఎలా గౌరవిస్తాడు ఎవరు మమ్మల్ని పట్టుకుంటు నాకు ఒక మంచి ప్లాన్ ఉందన్నాడంట ఏరా మీ ప్లాన్ అంటే ఏం లేదు పోదాంబా ఇద్దరు వెళ్ళారు కొత్తూరికి వెళ్ళిన తర్వాత వీడేమంటాడు ఏం లేదు రా చిన్న ప్లాన్ ఏంటంటే నువ్వు నాకు మొలానా హైజరాత అను ఏం చెప్పాలా మొలానా హైజరాత అను నేను కూడా నిన్ను ఏం హైజరా ఏం మౌలానా చెప్పడం మొలైన అంటాము ఇవాళ నువ్వు నాకు మౌలానా నేను నీకు మౌలానా ఇవరంతా మాకేముంటుంది ఇవా అంతే లేదా అట్టుంది మా పరిస్థితి నేను మీకు సాయబుని మీరు నాకు సాయురంతా మాకేముంటుంది ఇవన్నీ సాయబును ఇంకేమో నేను అల్హమ్దుల్లా నేను పక్కా సాయుమాన్ ఈమాన్ ఉంటే సోదరులారా మనం మోమిన్ అనిపిస్తాం ఇస్లాముల్లో ఉంటే ముస్లిం ఈమాన్ముల్లో ఉంటే మోమిన్ ఇస్లాముల్లో ఉంటే ముస్లిం ఇస్లాం అంటే ఏంటి ఇస్లాం అంటే అల్లా ఆజ్ఞకు అల్లా మీద నమ్మకం పెట్టి అల్లా అడ్లకు తల వంచటం ఎలా మూసా ప్రవక్తవారు వారు బాగా అదేనండి మూసా ప్రవక్తవారు వారు గొర్రెలు మేపేవారు గొర్రె కాపరి ఎవరన్నా మూసా ప్రవక్త అడవిలో ఒక మాడు గొర్రెలు మేస్తున్నాయి ఆయన వద్ద గొర్రె కాపరితో ఏమి ఉంటుంది కర్ర ఉంటుంది అస అంటారు ఏమంటారు ఆస ఆస కాదు అస కర్రుంది అని చేతుల్లో అల్లా అడిగాడు ఓ నీ చేతులు ఉన్నది ఏంటయ్యా అని నీ చేతులు ఓముంది ఏం చెప్పాను అది కర్రుంది అన్నారాయన ఏమింది ఓ నా చేతిలో కర్రుంది అల్లా ఈ కర్రలో చాలా లాభాలున్నాయి ఏ లాభాలున్నాయి గొర్రెలకు ఆకుకోయటానికి ఏదన్నా పురుగు పుట్లా వస్తే ప్రాణరక్షణ కోసం అలసిపోయినప్పుడు కాసింత విశ్రాంతి తీసుకోటానికి ఈ కర్రలో చాలా లాభాలున్నాయి ఎవరు చెప్పారయ్యా మూసాల్లా ఏమీ అల్లాకు జవాబిచ్చారు ఇక అల్లాకు ఆ జవాబు నచ్చాలా ఎందుకంటే అనేమంటున్నాడు కర్రలో లాభాలు ఉన్నాయంటున్నారు కదా ఓహో మూస నికు పాఠం నేర్పాలా అని అడల్లా ఏం చెప్పాడు పాఠం నేర్పాలా ఓ మూసా కర్రను లాభని లాభం ఇచ్చేదా నష్టమిచ్చేదే కర్ర లాభం ఇచ్చేది కదా పారే పారేశాడు ఏమైందది పెద్ద పామైంది పెద్ద పాము ఎంత అంటే మూసా ప్రభక్తవాడు కూడా జంకాడు వెనుకడు గేశాడు ఇక పారిపోయేవారే అల్లా అంటాడు ఓ ముసా భయపూడద్దు నిలబోడు పట్టుకో ఎన్నా పాప మా అల్లా కూడా టైం పాస్ కాలే మాకు కూడా టైం పాస్ కాలే అల్లా కొనాల మాకు కథలు చెప్తున్నాడు కదా అల్లా మనకు రక్షించుగాక అల్లా మనకు క్షమించుగాక తోవా తోబా అవ్వా మనకో ఈ కథల ద్వారా ఈ వృత్తాంతాల ద్వారా ఈ మాణ్యం నేర్పుతున్నారు బై ఈ మానులు ఈ మాన పియ్యంతో అల్లా నడుపుతున్నాడు ఓ మూసా పట్టుకోదాన్ని అల్లా అట్టుకున్నాడు మల్లెలు ఉన్నది కర్ర అయిపోయింది కర్ర మళ్ళీ అడిగారు అల్లా ఓ మూసా ఇప్పుడు చెప్పమ్మా అదేంటో మూసా పర్వతానికి అర్థమైంది అల్లా ఏం పాఠం ఇవ్వాలనుకున్నాడు అల్లా ఏం చెప్పదలుసుకున్నాడు మూసాకు అర్థమైపోయింది మాకు అర్థం కాలే ఏమర్థమైంది మూస అయిందని చెప్పారు ఓ అవ్వా ఇది కర్రా కాదు పాము కాదు లాభం లేదు నష్టం లేదు కర్రా కాదు పాము కాదు లా ఇలా హర్రలే లాభం లేదు నష్టం లేదు కర్రలో లాభం లేదు పాములో నష్టం లేదు నువ్వు కర్రలో కావాలంటే లాభం పెట్టచ్చు కావాలంటే ఇదే లాభం ఇచ్చే కర్రలు నష్టమిచ్చే పాములా నువ్వు మార్చవ అంటే శక్తంతా వస్తువులలోను నీలో ఉంది అదేలా ఇలా ఇల్లల్లా అర్థం ఉందా అల్లా అగ్నిమేరా అల్లా అగ్నిమేరా లాభాన్ని వదలాలా నష్టాన్ని పట్టుకోవాలా అదే చేశారు కదా మూస అంత చేయడంలో ఆ చిన్న కర్రకో అల్లా తల ఎంతటి శక్తివంతమైనటువంటి కర్ర చేశాడంటే శవాన్ని శవాన్ని శవాన్ని తాకితే శవం జీవం పుచ్చుకునేది సముద్రాన్ని తాకితే సముద్రాలు దారిచ్చింది బండరాన్ని కొడితే బండరాలు నేనే వచ్చాయి అర్థమవుతుందా మామూలు కర్ర అల్లా ఆడ మీద వదిలాడు పట్టుకున్నాడు అర్థం ఇదే పాఠం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇదే విధంగా మీరు కూడా మీ అందరినీ పెట్టుకుని పట్టుకున్నారు మీ యొక్క పట్టుకున్నారు మీ ఉద్యోగాన్ని పట్టుకున్నారు దీంట్లోనే లాభం ఉంది అంటున్నారు అల్లా ఏమంటారు కాదు వదులు దాన్ని విధంగా కర్రలు పారేమన్నాడు అల్లా ఏమంటాడు ఏ బంకు పట్టుకుని కూర్చున్నావు ఏ దుకాణం పట్టుకుని కూర్చున్నావు దాన్ని కాసేపు పక్కన పెట్టు హై ఆలో సోలా హై ఆల వదిలే దాన్ని రా నమాజుకు మనకు నమాజు నష్టం కనబడుతుందా లాభం కనబడుతుందా షాబాష్ ఏం కనబడుతుంది నష్టం ఎడో లాభం కనబడుతుంది నష్టం అంగల్లో కూర్చుకుంటే నమాజుకు పోవాలంటే పది నిమిషాలు పది నిమిషాలు ఖచ్చితం ఉంటాయి ఫరజ్ చేసుకురావాలంటే కూడా పది పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు నిమిషాలు గిరాకేసుకుంటే ఎన్ని గ్రాహకులు పదహైదు గ్రాహకులు పాయా ఒక్కొక్క గ్రాహకు మీద కనీస ఎన్ని రూపాయలు పాయా రూపాయలు అంటే మామూలుగా మినిమం లాభం పదహైదు రూపాయలు నష్టమవుతుంది ఇక ఆ విధంగా ఎన్ని వేలు కూడా కావచ్చు నష్టం కనబడుతుంది కాబట్టి ఓ నేను గాలి వెళ్ళిపోయిన మాస్కు కానీ అల్లా ఆర్గనీలా ఏ వ్యాపారైతే అల్లా పేరున అల్లా నామాన ఆ అందడిని వదిలి నమాజుకు వస్తాడు ఒక చిన్న అందడే అది కానీ ఈ విధంగా మూసా కర్రనందు అల్లాహతబారు చాలా మహత్తం పెట్టాడు అలాగే వాడు చిన్న అంగట్లో కూడా అల్లా బరకతో పెడతాడు వారి అన్ని పనులు పూర్తయితే దాంట్లో లోకంలో పెద్ద పెద్ద వ్యాపారి సమస్యను పరిష్కరించుకోలేక పనులు కాక మనిషి సతమతమవుతుంటాడు అదే ఐదు పూట్ల నమాజ్ అలవాటు చేసుకోండి అల్లాహతబారు తాల నమాజ్ ముందు బరకత్ పెట్టాడు సోదరా నమాజ్ ముందు బరకత్ పెట్టాడు బరకత్ అంటే ఏంటి బరకత్ అంటే మనమే అనుకుంటామంటే మూటలు మూటలు ధ్యానం ఎక్కువైపోవాలా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవాలా దీన్ని మేమంటాం బరకత్ అంటాం అర్థం మనం अर्थ रहा बर्कोलसा बर्रक उ ये समस्या लेकिन पनल सजावर्तिवट तक का पनल सजाव साइ दी बर्क वही उ पनम सतम ఎందుకంటే బరకత్ లేదు అర్థమవుతుందా బరకత్ దగ్గర పెట్టారుల్లా నమాజ్లో బరకది పెట్టాడు హలాల్లో బరకటి పెట్టాడు దేట్లో హలాల్లో బరకలు పెట్టాడు మా గురువారు చెప్పేవారు నువ్వు చిన్నపిల్లలు నవరసాలు మా గురువారు చెప్పేవారు ఒకవారు అల్లా తాలా ఆయన సమాధిని జ్యో దివ్య జ్యోతితో ప్రకాశవంతం చేయగాక చెప్పేవారు ఆయన ఒకరు ఇలాగే అడిగారు పిల్లల్ని కదా పిల్లల గురువు ఎలా మాట్లాడితే అంటే మాట్లాడాలని కూడా ఒకరే చెప్పండి రా జవాబు అన్నాడు ఏంటి హజరత్ గొర్రె మేకా ఎన్ని పిల్లలు కంటదిరా అన్నాడు అంటే ఒకటి రెండు హజరత్ కుక్కవా అన్నాడు ఓ కుక్కలు కుక్కలు తొమ్మిది పది పన్నెండు ఎన్నైనా ఉంటాయి కుప్పలు కుపలు ఉంటాయి మరి మీ ఊళ్ళో రోజు ఎన్ని కుక్కలు జుబా చేస్తారా అన్నాడు మీ ఊళ్ళో రోజు ఎన్ని మేకలు కాదు కుక్కలు ఎన్ని జుబా చేస్తారా అంటే అదే మా ఊళ్ళో కుక్కలు ఎవరు తిన్నారా అదే ఎవరు తినరు కుక్కల్ని మరి మేకలు గొర్రెలు వాయబ్బా రోజు వందలాది గొర్రెలు తొగుతాయి జుబాల జుబా చేస్తాం మరి మీ ఊర్లో గొర్రెలు ఎక్కువ ఉన్నాయో కుక్కలు ఎక్కువ యాడ కుక్కలు వీధిలో రెండు మూడు కుక్కలు ఉంటే పాడేది కుక్కలు మందులు ఉన్నాయంటాం అదే రోడ్డు మీద చూశారా గొర్రెలు లేక గొర్రెలు ఏముంటావో ట్రాఫిక్ జామ్ అవుతాయి మందలు మందలు మందలు మందలు కుప్పలు కుప్పలు అర్థమైందా మరి పుట్టేటివి తక్కువ ఏది గొర్రెలు తెలియటివి వేలాది అయినా లక్షలాది గొర్రెలు చూస్తున్నాం మందలు మందలు కుక్కలు పుట్టేటివి మందలు మందలు కానీ ఉన్నాయా ఉసురా చేస్తున్నామా మరే అది హరాం ఏవి కుక్క గొర్రె హలాల్ హలాల్లో బరకత్ ఉంది హరాంలో బరకత్ లేదు ఇదే విధంగా చూడడానికి సంపాదన హరాం ఎంత ఉన్నా కానీ దాంట్లో బరకతుండదు హలా చూడ్డానికి తక్కువ ఉంటుంది కానీ దాంట్లో బరకత్ ఉంటుంది నమాజులో అల్లహతాలా బర్కజతు పెట్టాడు నువ్వు నమాజు చెయ్యి వ్యాపారం చెయ్యి ఆ వ్యాపారం నీకు హలాలవుతుంది నమాజు వదిలేసి సంపాదిస్తాం చూద్దారా ఈ సంపాదన మనకో అచ్చిరాదు అది ఆ సంపాదనలో బరకత్ ఉండదు కాబట్టి అది పుట్ట ఖచ్చితంగా చెయ్యాలా ఎందుకంటే అల్లాహత బాలకతో ఆజ్ఞంది పోయి ఒక మాట బాగా వినండి చాలా మంది నమాజ్ ఎందుకు చేర చాలామంది నమాజ్ చేయరు ఎందుకంటే ఏం చెప్తారు రకరకాల జవాబులు ఉంటాయి రకరకాల జవాబులు ఉంటాయి ఎందుకు నమాజ్ చెయ్యాలంటే నా వరకు అర్థమైంది ఏంటంటే ఏం నమాజ్ అబ్బా మసీదు పోవాలా చేతులు కట్టుకుని నిలబడాలా సజా పో ఉడుకు చెయ్యాలా సజా నమాజ్ అంటే ఇంకేముంది మనుషుల్లో ఉంటే చాలు కదా అల్లా భయం మనుషులో ఉంటే చాలు కదా చూడండి నమాజ్ని మీరు నమాజుగానే చూస్తున్నారు అంతే నమాజును కేవలం దాహ రూపాన్ని మాత్రమే చూస్తున్నా నమాజును నమాజ్ అంతే ఏది నమాజ్ అంటే పోదు పెట్టుకోవడం మసీదు పోవడం నిలబడం వంగళడం మొక్కబోల పడ్డం అంతే కదా ఇంకేం నమాజు అల్లా మనసులో ఉన్నాడు భవి ఆడున్నాడు నేను ఒక మాట చెప్తాను కొడుకు తండ్రి చెప్తున్నాడు ఒక ప్రభు వాడ కాస్త మధ్య బొంది పెట్రమ తాగడానికి వాడేముంటాడు వెళ్ళిపోతున్నాడు వినయ ఏం తిమ్మన్నాడు మధ్యగ నీళ్ళు మధ్యగ నీళ్లు తెమ్మంటే పోతున్నాడు తండ్రి కోపం వచ్చింది తండ్రి కోపం వచ్చింది కోపం ఎందుకు వచ్చింది పోయి మజ్జిగ నీళ్ళ కోసమానలేదనే ఆ శవసిపు అర్థమైంది పాడు మజ్జిగ నీళ్ళ కోసం కొడుకు కొడుకులు తురుగు చూసుకుంటాడా కోప్పడతాడా మజ్జిగ నీళ్ళు కాదు ఇక్కడ మాట నీళ్ళ మాట చూడాలా మజ్జిగి మీందు మజ్జిగి అంటే పాడు మజ్జిగిలేదు కానీ కోపం వచ్చింది ఎందుకు అయ్యా అంటే వీడు నా మాట వినలు అంతే కానీ నాకు మజ్జిగిం అందుకు కొట్లాడతారా మాట వినాల ఇది లేదా చూడలేరా మనకు మజ్జిగిం కనబడుతున్నా నమాజు ఏ నమాజ్ ఏంది అంతే కాదు నమాజు చెయ్యకపోతే వీరు నమాజు చెయ్యలేదు అల్లా అందుకని కోపడేది నువ్వు నమాజ్ చెయ్యకపోతే అల్లాకు నష్టం ఏం కాదు కానీ అల్లాకు కోపం వచ్చేది ఏంటంటే నాది నా భూమి మీద ఉంటూ నాది వాడుకుంటూ నా ఆజ్ఞను ఉల్లంఘిస్తావా కానీ ఇంత దూరం మనం ఆలోచించాం ఇంత దూరం మనం ఆలోచించాం అల్లాత సైతం కాదోడు దైవదూతల్లో గురువుగా చలావని వెళ్ళేవాడు వాడి పేరు ముందు అజాజీ నవజుబిల్లా లానతుల్లా ఏం పేరు అంటారు అజాజీ చాలా గొప్ప గౌరవంగా ఉండేవాడు అల్లా ఏం చేశాడంటే ఆదాన్ని పుట్టించి అల్లా తాలా ఇతను దైవదూతలందరినీ ఆజ్ఞాపించాడు ఏమని మీరు వెళ్ళండి వెళ్ళి ఆ ఆదా ఆదాన్ని మీరు నమస్కరించండి అందరూ చొరవ నమస్కరించారు కానీ వీడేం చేశాడు ఎవడు అజాజీ వారు సొంతంగా ఆలోచించాడు ఏం ఆలోచన ఓ అల్లా వీరికంటే నిన్ను తలంచేది వీరికంటే నీ నమస్కారం పెట్టేది కావాలంటే నిన్ను వెళ్తాను రైనా పెట్టలేదు నా ఆజ్ఞరా ఇది ఆహా అన్నాడు అల్లా ఆర్ములు వాడు ఒక మారు తిరస్కరించినందుకో వాడు సైతాన్ ఉన్నాడే మనమను రోజు రోజు పూట్ల అల్లా ఆర్ములు తిరస్కరిస్తే మనమేమన్నా మనందమనాలా ఏం బా బాధ అనిపిస్తుందా చెప్తుంటే సైతాన్ ఒక్కమారు అల్లా ఆర్ముని వాడు వాడు సైతాన్ అయ్యారే మరి మనం పొరపాటు ఎక్కడుందంటే అమాయకంగా మన నమాజుని నమాజుగానే చూస్తున్నాం గాని అరే నమాజు వెనక ఇంతుందని మనం అర్థం చేసుకో నమాజ్ చేయకపోతే అల్లా ఆజ్ఞని ఉల్లంఘించే వాళ్ళమవుతాం రాజు ఆజ్ఞలు ఉల్లంఘించేవాళ్ళు ఏమంటారు భయ తెలు చెప్పండి రాజద్రోహి ఏమంటారు భయ రాజద్రోహి ఏం చేశాడు రాజు ఆజ్ఞని ఉల్లంఘించాడు ప్రభుత్వాజ్ఞని ఉల్లంఘించే ఉల్లంఘిస్తే దేశ ద్రోహి మరి అల్లాజ్ని ఉల్లంఘిస్తే చేయబడిదన్నా ఇది పెద్ద తప్పు తోడా చేద్దాం చేద్దామా అది పుట్ట నమాజ్ చేద్దామా సంకల్పం చేయండి ఎందుకు నమాజ్ చేయాలా మా నమాజ్ వల్ల అల్లాకు వచ్చేదేం లేదు ఆ నమాజ్ వల్ల ఆ నమాజ్ వల్ల మనకే లాభం ఉంది ఎన్నో లాభాలున్నాయి ఎన్నో లాభాలున్నాయి ఒకటి రెండు కాదు ఒకటి ప్రపంచంలో ఆరోగ్యం నుంచి లభిస్తుంది నమాజ్ వల్ల మన సంపాదనలో అభివృద్ధి దొరుకుతుంది నమాజ్ వల్ల మన ముఖం తేజస్సు లభిస్తుంది సైతాలు భయపడతాడు నమాజ్ చేసేవాడితో నమాజు చేయకపోయే వాడితో సైతాలు భయపడడు కూడా ఈ నమాజు మనకు రేపు అల్లా వద్ద ఎంతగా ఎంతగా మనకో పనికొస్తుందంటే అల్లా వద్ద మన గురించి వాదిస్తుంది వెనుగై వెలుగై స్వర్గపు బాట వరకు మనకు తీసుకెళ్తుంది స్వర్గంలో ప్రవేశం చేయిస్తుంది నమాజ్ లేకుంటే ఆహా అలాంటి నమాజ్ వదిలేస్తే ఎలా పోయి పవంది చేద్దామా మనకు తెలియక మనకు తెలియక తెలుసుకోవాలా ఖచ్చితంగా తెలుసుకోవాలా నమాజ్ చేస్తున్నాం కానీ మనం చాలామంది నమాజ్ గురించి తెలుసుకుని కూడా తెలుసుకోరు నమాజ్ యొక్క ఎల్ము కూడా మనకు లేదు ఎల్ము నమాజ్ గురించి కూడా కావాలా అసలు వినండి ఎలిమెంట్ ఎలిమెంట్ గుర్తుకొస్తుంది ఎలిమెంటే ఏంటి ఎల్మనగా ఎల్మనగా प्रस्तमेवते दून ग अल्लाडी प्रवक्ता विधानमें अभी तौड़ इलमु प्रस्तुत ने पनते चुना आ पिगरी अल्लाटी प्रवक्ता विधानमें तचमे इलमेंट के त పెళ్లి జరుగుతుంది అల్ల ఆర్డ్ ఏంటి ప్రవక్త వారి పద్ధతి ఏంటి అల్ల ఆర్డ్ ఏంటి పెళ్లి ఎలా ఇళ్ళల్లో పెళ్లి జరుగుతుంది ఎలా ఏ విధానం మహాప్రవక్త వారి విధానాన్ని వదిలేసి ఇతర ఏ విధానాన్ని అనుసరించినా సోదర మనకు ముక్తి ఉండదు బాగా గుర్తుపెట్టుకుంటే మోక్షం దొరకదు అల్లా తబారుకు తాలా మోక్షాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్వారి విధానంలోనే పెట్టాడు కాబట్టి మనం ముహమ్మదీలో అంటారా మనకు అంటే ఏంటి ముహమ్మదులంటే ముహమ్మదీయుడు అంటే ముహమ్మదు ప్రవక్తను అనుసరించేవాడు ప్రవక్త యొక్క ఆచరణ చేసేవాడు ప్రవక్త అనుచరుడు అని అర్థం చేసేదంతా పేరు మాత్రం ముహమ్మది చేసేదట ఇష్టానుసారంగా చెప్పేదేంటి నేను మొహమ్మదిని మరి మొహమ్మదిని అవుతామా మనం కాదన్నా దాన్ని వీలుమంటారు ఇల్లు అంటే తెలుసుకోవాలా చివరకు అర్థం చేసుకోండి మనకు మన ప్రియ ప్రవక్త వారు చూపని విధానం అన్నది లేదు చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి విషయంలో ప్రతి అమల్లో లాభం చెప్పు తొడిగే విధానం చెప్పండి చెప్పు ఎలా తొలగాల అది కూడా నేర్పారు ప్రవక్త ఎలా పోయి ముందు కుడి చెప్పు ముందు వదిలేటప్పుడు ఎలా చెప్పు వదలాలా ఇది పద్ధతి ఇది ఆచరిస్తున్నాను కొంచెం చొక్కా ఎలా తొలగాల ముందు కుడి చెయ్యితో అర్థమవుతుందా మస్తు ఎలా ప్రవేశించాలా కుడికాలుతో కుడికాలుతో నీళ్ళు ఎలా తాగాల కుడి చేతో ఎన్ని విషయాలున్నాయి నీళ్ళు తాగడంలో ఏడు నియమాలున్నాయి ఏడు నియమాలు కుడి చేత్తో తాగడం రెండోది నీళ్లు చూడడం మూడోది కూర్చోడం మూడోది కూర్చోడం చెప్పడం మూడు శ్వాసల్లో తాగడం తాగిన తర్వాత అల్హదుల్లా చెప్పడం తల టోపి పెట్టుకోవడం ఏడు నియమాలున్నాయి ప్రియ ప్రముఖ వారి యొక్క ఒక హీసు సారాంశంలా ఉన్నది ఏ కాలంలోనైతే నా విధానాలను ప్రజలు మరిచిపోయింటారు విధానాన్ని మసగబారిపోయాయో ఆ కాలంలో నా ఒక్క సున్నతులు ఎవరైతే ప్రాణం పోస్తాడో అల్లా తారొక తాలా ఆ వ్యక్తికో వంద మార్లు అల్లా మార్గాన ప్రాణాలు అర్పిస్తే షరీరుడైతే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం దక్కుతుంది అర్థమైందా ఒక్క సున్నతకు ప్రాణం పోయింది పుణ్యం ఎంత వంద మార్లు మీరు అల్లాకు ప్రాణం ఇచ్చినంత వంద మంది మీరు అన్న మార్గాన శరీరైనంత పుల్లులకు దొరుకుతుంది ఏ కాలంలో బాయి ఏ కాలంలోనైతే ప్రభుత్వ వారి సున్నతులు మరియు రోజా బాగా చెప్పండి ఏ ఇళ్ళల్లో మాయ చెప్పిన ఏ విధానాలు చెప్పేటివి నీళ్ళు ఇలా అతడు తాగాల దసరఖాను తలసి ఎంతమంది చెప్పండి చాలా తక్కువ ఒంటికి రెంటికి వెళ్ళే విధానాలు ఒంటికెళ్ళే విధానం ఇలా రెంటికి వెళ్ళే విధానం ఇలా ఎవరు ఆచరిస్తున్నారు ఎంతమంది దువా చదువుతున్నారు పడుకున్నప్పుడు ఎంతమంది దువా చదువుకుంటున్నారు పడుకునే విధానం ఎంతమంది తెలుసు చాలా తక్కువ చాలా తక్కువ ఇవల్ల మనం చేస్తే ఇదే జిఖర్ అవుతుంది తెలుసా జిఖర్ అంటే చాలా మంది ఉంటారు సుబాన్ అల్లా అల్హందు అల్లా అల్హద్దిల్లా జికర్ ఇదే కానీ జికర్ ఒక అసలైనటువంటి అసలైనటువంటి జికర్ ఏమో తెలుసా నువ్వు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా నేను చేస్తున్న పని నా అల్లా గమనిస్తున్నాడు ఈ ధ్యాస ఈ ధ్యాసే అసలైనటువంటి ధ్యానం ఈ ధ్యాసే బజార్లో ఉన్నావు సరుకమ్ముతున్నావు అల్లా నన్ను గమనిస్తున్నాడు చీకట్లో ఉన్నావు అల్లా నన్ను గమనిస్తున్నాడు ఉన్నావు ఒంటరిగా ఉన్నావు ఇ ఉన్నావు ఎక్కడ ఉన్నా అల్లా నన్ను గమనిస్తున్నాడు ఆ ధ్యాసే అసలైనటువంటి ధ్యానం ఇది ఉంటే జికర్ వల్ల మన మనసు శుభ్రమవుతుంది ఎప్పుడైతే ఇది శుభ్రంగా ఉంటుందో అద్దం శుభ్రంగా ఉంటే బయటవన్నీ కనబడతాయి అద్దం మీద మరకలుంటే ఏమీ కనబడదు ఏ మన ఏ మనసులో అల్లా యొక్క జికర్ లేదో అల్లా యొక్క జికర్ లేదో ఆ మనసు పాడుబడిన ఇంటి లాంటిది ఆ మనసు పాడుబడిన ఇంటి లాంటిది అంధాకారంతో కూడిన ఇంటి లాంటిది అంధాకారంలో మనిషికి ప్రశాంతత ఉంటుందా లేదు లేదు అల్లాడతాడు మనిషి దిక్కుతోచక తిరుగుతాడు ఇదే విధంగా అల్లా యొక్క జ్యోతి జికర్ మనసులో లేకపోవటం వల్ల సుదరులారా మన జీవితాలు చింద్రభంద్రమవుతున్నాయి చేద్దామా జిక ఏం చేయాలా జికా ఇల్లబా వంద సార్లు ఉదయం సాయంత్రం రెండోది దుర్దు షరీఫ్ మందు చెప్తారో ఈ ఆత్మీయపరమైన రోగానికి ఈ మందు వై ఉదయం మాత్రము సాయంత్రం వంద వంద సార్లు వంద శుభం కలి వందరుదర్ వంద సార్లు ఇస్తా ఇలా చేసి చూడండి ఇలా చేసి చూడండి మనసుకు ఎంత తృప్తి కలుగుతుందో ఎంత ప్రశాంతమైన జీవితం మనం కలుగుతుందో టెన్షన్ భీపీ इवला इंत कंपे उठाओ मशि की सुखम जीवित अल्लाह जिकर मनस तृप्ति आत्मतृप्ति जिखर उ अभी चवटों अभी चवटों वा पथि इतना घोर तुम्हें शात मे जिकर ले प्रदु चुना चम तब अद लेदो जिखर असल पूर्ति मरचिपयाकर् मरचिपयां అలా మనం క్షమించుగాక ఆ వికర వల్ల మనసు మోతుంది తేజస్సమేమవుతుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా తేజస్వంగా ఉంటుందో సోదరులారా ఎదుటి వాళ్ళ మనుషులను కూడా అర్థం చేసుకునే స్థాయి ఉంటుంది మానవు మానవత్వంలో మనకు ఒక మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకాలంటే మనసు ముందు శుభ్రం కావాల అప్పుడేమవుతాడు పెద్ద చిన్న అమ్మ నాన్న అన్నీ అర్థమవుతాయి లేకుంటే ఇవి ఎవడ ఏమో ఏదో అన్నో తేడా లేదు తేడా లేదు ఈరోజు తల్లిని బానిస కంటే హీనంగా చూసే రోజులు ఇవి పోజులు ఇవి రోజులు ఇవి కాలం దగ్గర వచ్చిందిరా అంటామే ఈ రోజులు ఇవి ఒక హిస్తుంది చాలామంది ఈ రోజుల్లో రకరకాలైన పుకార్లు పుట్టించారు ఏంటి ప్రళయం వస్తుంది ఇప్పుడు క్షేమత్ వచ్చేస్తుంది ఆహా దే రోజు మాత్రం దగ్గర వచ్చాయి రోజు మాత్రం దగ్గర వచ్చాయి కానీ ఎప్పుడైతే ప్రపంచంలో ఏ ఒక్కడు అల్లా అనే పేరు చెప్పేవాడు ప్రపంచంలో ఒక్కడున్నా ప్రణం రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఉన్నామా లేదా ప్రతికి ఎలా రాదు ధైర్యంగా ఉండండి ఎప్పుడైతే అల్లా చెప్పేవాడు అల్లా నామని చూసుకొని వారు ప్రపంచంలో ఉండడో అప్పుడు ప్రపంచం అంతమవుతుంది సరే విషయం ఏంటంటే ఒక హదుసు గుర్తుకొచ్చింది పోతే తెలిపాడు హియామతొచ్చే గుర్తుల్లో ఒక గుర్తు కాలజ్ఞానం ఉంటాము ఒకటి ఉంది ఏది తల్లి రాణిని కంటాదంట అమ్మ ఏమి రాణిని కంటాది తల్లి రాణిని కంటాది అర్థం కాల తల్లి ఏంటి రాణిని కండడం ఏంటి అంటే అమ్మ దాసైపోతుంది బుద్ద రానైపోతుంది అంటే ఏంటి నా కాఫీ బట్ట ఏర్లేది బిడ్డ ఏర్రి నా పడకై తొందరగా నా బుట్టలు దిగామా నా బుట్టలు దిగ అన్ని తొందరగా ఎవరిలా గద్దించేది రాణి దాసిని గద్దిస్తాది అలాంటి రోజులు కొడుకులు కూతుర్లు తల్లిని దాసకింట హీనంగా చూడ్డం మొదలెడతారు ఆ రోజులు వచ్చేయాలేవా అదే జికర్ ఉంటే అలా జరగదు మనసుకు అర్థమవుతుంది అల్లాను అర్థం చేసుకుంటే అమ్మ నాన్న చిన్న పెద్ద ఇవల్ల మనకు తెలుస్తాయి ఇంకో విషయం లాస్ట్ ఎప్పుడైనా కానీ ఇవల్ల క్లియర్గా అయిందంటే మన ఏమాను బలపడుతుంది ఏమాను బలపడితే ఏం చేసినా అల్లా కోసమే నిన్ను ప్రేమించినా అల్లా కోసమే నిన్ను ద్వేషించినా అల్లా కోసమే అమ్మ నాన్నను సేవించేది అల్లా కోసం అల్లా కోసం సేవించేవాడు అమ్మ నాన్నతో ఏమీ ఆశించడు లేకుంటే వేగలు ఎలా ఉన్నాయంటే అమ్మనా నేను సాకాలనా ఆస్తి నీకు అమ్మ నా కాపోరా ఆస్తి నాకు కావాలా అమ్మ నువ్వు తీసుకుంటాం అర్థమైందా అల్లా కోసం చేసే రోజులు అల్లా కోసం చేయాలా అమ్మా నాన్న సేవ కానీ ఎవరినైనా ప్రేమించడం కానీ ఎవరినైనా ద్వేషించడం కానీ స్వార్థం కోసం కాదు అల్లా కోసం ఏ పని చేసినా ఏ అమలు చేసినా అల్లా కోసం స్వార్థం కాదు ఇవల్ల రావాలంటే ఏం చేయాలా ఒకే ఒక మంత్రం నాన్న ఏమేలు పోవాలా ా బాగా చెప్పారు పోయి నాన్నెల్లు అంటారు ఆయమ్మ నాన్నెల్లి పోతే ఇంట్లో ఏమన్నా ఉందా నా ఊరేంటి నా పరిస్థితి ఏంటి పెద్దళ్ళు అంటారు ఎప్పుడైతే నువ్వు నాన్నెల్లి పోవాలని కేవలం తలిస్తే చాలంట వాడు మనసులో నాలుగు నెలలు ఆలోచన రాగానే సైతం ఎంత భయపడతాడంటే నీ ముందు ప్రత్యక్షమవుతాడు ఎవడు ప్రధానని ప్రత్యక్షముతాడు అంత భయపడతాడు నీతో నువ్వు ఎప్పుడే అనుకో మనుషులు చాలు పోదానా నాన్నెని అనుకోండి చెప్తా మనుషులు అనుకోండి అంతే లాయ నాన్న పోదామని వస్తావా వచ్చారా లేదా పదానని వచ్చేసాడు అర్థం పెట్టాడు కళ్ళ ముందు పోతావా పో నీ ఇంటికి గతి ఇలా ఉంటుంది నీ పొలం గతి ఇలా ఉంటుంది నీ వ్యాపారం గతి ఇలా ఉంటుంది ఎట్టి అవుతాది చూడు ఎట్ట అర్థం చూపుతాడు అర్థం చూపడానే వాయమ్మ నేను నాళ్ళు పోతే ఇంకేమన్నా ఉందా అర్థమవుతుందా అంటే ఒక విధంగా చెప్పాలంటే మా ఇంటికి మేమే దేవుడి కూర్చున్నాం మావిరా నన్నే దేవుడిగా అనుకుంటాది అయ్యో మా ఆయన పోతే ఎట్ట మా ఆయన పోతే ఎట్ట మా ఇంట్లో తల్లి అనుకుంటాడు మీరు పోతేట్టమ్మా చాలా మంది మీ ఇంట్లో ఒంటరికాలయ్యా ఎదురండి పుట్టింది ఇద్దరమ్మా అనువురామా ఒకళ్ళ మీ చచ్చేది ఒకళ్ళ మీ ఒకళ్ళని చావనంటేట చావు వస్తుంది చెప్పే మాటలే కానీ త్యజించి వెళ్ళాలంటే మొన్న మా బంధువులల్లోనే పెళ్ళింది కొత్తగా ఇంకా తెలుగులో చెప్తాడు పారాన్ని కూడా ఆడలేదని అట్ట వీడు అమ్డిగా ప్రాణిని పోతున్నాడు నాకే బాగా అనిపిస్తుంది కొత్త ప్రిండి కుత్రుడు ఇది నా అందరిగా అయిపోతున్నాడు ఏమీ ఎందుకయ్యా అంటే ఎందుకు అందరికాకు డబ్బుల కోసం ఎందుకయ్యా డబ్బులు అంటే ఏమయ్యా అట్ అంటారు డబ్బులుంటే అన్నీ ఉన్నాయి హోదా తంటాం డబ్బులుంటే అన్నీ ఉంటాయి అదే కదా సుఖమైన జీవితం ఉంటుంది అది డబ్బులుంటాయి అంతే కదా సోదర ఇంత చిన్న జీవితం సుఖంగా గడవాలని మనం అనుకుంటున్నప్పుడు మనకు ముసల్మాన్ కదా విశ్వాసం ఉంది కదా చచ్చిన తర్వాత అంతం కాని జీవితం ఒకటి ఉందని మరి అది కూడా సుఖంగా కావాలంటే అమెరికాకి పోవడం తప్పు కాదు సోది పోవడం తప్పు కాదు డబ్బు సంపాదించడం తప్పు కాదు చెయ్యాలా ఇది చెయ్యాలా అది చెయ్యాలా ఇది ఎన్నాళ్ళైతే ఇక్కడ ఉంటామో అంతా చెయ్యాలా ఎన్నాళ్ళైతే అక్కడ ఉంటామో అది అంతా చెయ్యాలా ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం బావి షాబా ఇది ఎంత చెప్పామా గ్యారెంటీ ఉందా లేదు సోదరా పెద్ద పెద్దవాళ్ళకు కూడా బ్రతుకుతారన్న గ్యారెంటీ లేదు పేదవాడికి కూడా బ్రతుకుతాడన్న గ్యారెంటీ లేదు యువకు యువకుడికి కూడా బ్రతుకుతాడని ఎప్పుడు పోతామో చెప్పలేము కాబట్టి మరణానికి పూర్వమే మరణం తర్వాత వచ్చే జీవితాన్ని చెక్కబెట్టుకున్నవాడు తెలివైన వాడన్నాడు ప్రభక్తవాడు ఏం చేయాలా దీప మారక ముందే ఇల్లు చెక్కబెట్టి అంతే సోదరులారా ధైర్యం చేసి అల్లమారుగానే వెళ్ళాలా లేదా నువ్వు ధైర్యం చెప్పండి అల్లందిల్లా భయపడకండి సైతాను అర్థం చూపుతాడు అది మాయా అంతే పెద్దలు అంటారు సైతాన్యం చేశారని తెలుసా నువ్వు ఎప్పుడైతే మార్గాడు పోవాలనుకుంటాడు గోడ కడతాడంట ఏ గోడ సమస్యల ఇటుకలతో ఏ ఇటుకలు సమస్యల ఇటుకలతో గోడ కడతాడు బిడ్డ సమస్య గొడుగుల సమస్య గొడ్డు సమస్య పొలం సమస్య వ్యాపార సమస్య బాకీల సమస్య ఇవల్ల ఇటుకలై గోడ బయటికి పోయినట్టు మీరు అడ్డుపోతారా ఇంటిపోతారా బయటికి పోవాలయా అంటే అడ్డుపోతారా ఇంటిపోతారా చూడడా ఇటు బొమ్మంటే ఏమయ్యా మీరు తెలివిందే లేదా ఇటు దారా దారి ఆడింది అంత గోడ అంత ఇటు దారి మన కనబడదు కదా ఇటు పొమ్మంటే దారి కనబడతాది పోతాం సైతాం ఇదే విధంగా సమస్యను కూడా సృష్టిస్తాడు ఎక్కడ పోతాం పో సోదరా అది మాయా ఆ గోడ ఏది గోడ కాదది గోడలా కనబడతాది అడ్డు గోడ కనబడుతుంది గోడ కాదవి మాయ ధైర్యం చేసి అడుగు ఉండి అది అడుగు వెనక్కిపోతుంది ధైర్యం చేసి పరిగెత్తు అది మేలు దూరం ముందుకుపోతుంది నీకు తాకను కూడా తాకదు నీకు అడ్డే రాదది కానీ అడ్డం మాత్రం కళ్ళ ముందు ఎప్పుడూ ఉంటుంది సైతాను సత్యమంట మీరు ఏం దయ్యే మాట అంటారు మీరు అల్లా సత్యం కాని సత్యమా సైతాము కూడా అల్లాయ సృష్టించారయ్యా ఎందుకంటే వాడు మా కళ్ళ ముందు గోడ పెట్టడానికి వాడు అదేం చేస్తాడు అల్లాయం అని పెట్టింది ఎందుకంటే అలా చూ చూడ చూడాలనుకుంటున్నాడు వీడు ఆ మాయగోడను చూసి అట్టే నిలబడిపోతాడా లేక ధైర్యం చేసి ముందుకు పోతాడా అల్లా చూస్తున్నాడు మేము ఆ మాయగోడను చూసి మోసమై అట్టే నిలబడిపోతున్నాం ఇట్టే నిలబడిపోతే చచ్చే వరకు కూడా అట్టే నేను అడుగు ముందుకేయలేం ధైర్యం చేసి ఎవరైతే అన్నా మార్గాన అడుగు ముందు చేస్తాడో ఇంతవరకు ఎవడు నష్టపోలేడు పోడు కూడా ఒకవేళ నష్టం జరిగిన చూడ్డానికి నష్టం విత్తనం భూమిలో పడితే నష్టమా లాభమా చూడ్డానికి ఎలా ఉంటుంది నష్టం కొన్ని పోతుంది మట్టిలో కలిసిపోతుంది అది చూడ్డానికి మాత్రమే కానీ ఆంతరం పోసుకుంటుంది విత్తనాలు ఇస్తాది ఇస్తా లేదా ఇంతకంటే సాక్ష్యం కావాలా అల్లా మార్గాన్ని వెళ్ళటానికి నష్టంలా కనబడుతుంది లేవండి చెప్పండి బై బోలోగదు నగదు అల్లా బి అల్లా కు అబ్దు అల్లా నగదు మొహమ్ ఫ్లా బ బా నే ఫేషా బిని బా ఫోర అల్లా ఫర్మాబుల్ ఫర్మా బాయి బ కోటపాల కోటపాలి అని బా ఫబూ బ बाहर निकल का बाहर लेकर बाद निकला खुदा आला खुद फरमाया वो बाहर बाहर बहुत से मजमाए निकला वो बाहर निकला और इस मजमे में बोला भाई 4 महीने कौन निकल गया बोलो इस मजमे में बंदा मैं क्या हिम्मत करें हिम्मत करें 4 महीने ले बताओ నఫా నుకనా నఫా సోచనా బాజి రంజాఖర్మా ये महीने में, में।, में, में।, में, में। कोर्ट पर से ने चार महीने के जमात अल्लाह कबूल फरमाए पवित्र ना कब लिखे लिए और बोले भाई कहां से जमात देंगे यालू यालू से जमात कबरे यालू वाले बोलो भाई कब से नहीं मैं मैं अल्लाह कबूल आए महीने आए महीने का क्वारन में से क्वारन के बाद और बोले भाई बतावे जरा साधारण बताओ जो मजमे में बैठे हैं सातावे बताओ इरादा करो रमजान के बादक्स और बहुत दूर गया बहुत दूर गया <laughs> चलो बोलो भाई रमजान से पहले के बोलो भाई <laughs> बताओ पूरे साथी लगे ना आया सुन के लगा दो <laughs> हर मजमेदार बोलो भाई కలం మజు నో మజు లైన్ హెల్టర అల్లా కబూల్ ఫర్మాక ఆసా ఫర్మా మేలేక అబ్బు కమివీమా తస్ అభి భయో సమగీ భయో ముఖ్స పంచ దేశ మిట్ మిమ్మ ¿Qué te parece ahora? దుర విస్ ఆయో దురీనం జాల దురీ అసలీ స బిక వసల్లి భా ఝాంగి నీచే మస్జిదాగరీ అహ్మ భాయి ఇలా అభి దు అజా నమాజి నమాజె సార్ జుమ్మేదారాధి భూ జ్లాట్ కృష్ణాపూర్మ గోవిందాపల్లీకి దా సా ఇన్షాల్లా మస్జిద హ హిస్ ఆయిందా ఇల్ల మహిళా మశురా బాగా మశ్వరా చాలీ దిగేవాలే సాధి హీ యర్గోట్లా కోట్ జల్లా గోయిందాపల్లీ సరివర గోయిందాబీ పిచ్చే చూ సమే సాధి అక్బర చాలీ ది తు పిచ్చే అసలు పిచ్చే పూర్ శేఖ అబ్దురహీమ ఆయన రస్తా ఇక రస్ రస్ నో శేఖ ఆ సమ్య ఇద్దరు బ్యాచ్చాము ఇద్దరు ఉంచే చలో వాళ్ళు అరే ఆయన జర ఉద నగర భా గోయిందా పల్లి వాళ్ళ ఉమ్మే ఆ నగర ఇద్దరు సమ్య ఆఫీ సా నమాజకి తయారీ బౌద్ధవాకంత ముందు ఒక విషయం బాగా గమనిస్తాం ఒకటి అల్హందరుల్లా ఖురాన్ మురి హదీస్ యొక్క సారాంశం ఇలా ఉన్నది కొన్ని విషయాల మీద నేను ఒకటి ఏంటంటే ఈమాను ఈమాన్ పెరుగుతూ ఉంటుంది ఈమాను పెరిగే పరిసరాలలో ఉంటే ఈమాన్ పెరుగుతుంది ఈమాన్ తరిగే పరిసరాలలో ఉంటే ఈమాన్ తరుగుతుంటుంది ఇక మనం ఎక్కడా మన సమయాన్ని ఏ పరిసరాలలో మనం మన సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నామో కొంచెం ఆలోచించండి రోజుకు అల్లా ఇచ్చిన ఇరవై గంటల్లో ఈ తరిగే పరిసరాలకు ఎక్కువ టైం ఇస్తున్నామా ఈ పరిగే పరిసరాలకు ఎక్కువ టైం ఇస్తున్నాము ఎవరి వాళ్ళు ఒకటి ఎలా ఉందంటే గంట ఛార్జింగ్ పెడితే గంట పని చేస్తుంది రెండు గంటలు ఛార్జింగ్ పెడితే రెండు గంటలు పని చేస్తుంది ఒక సెల్ అలా ఉంది దాన్ని నాలుగు గంటలు వాడుతున్నాం ఒక గంట ఛార్జింగ్ పెడితే అవుతాగా ఇదే విధంగా సోదరులారా ఈమాను కూడా ఛార్జింగ్ ఈమానుకు ఛార్జింగ్ లేదంటే పెద్దవాళ్ళు చెప్పారు ఈ మానుక मेहनत कोसको टाइम नीमा अंत चार इमात मेहनत सर इमात मेहनत गुजे इंटमाता प्रपंच रक रक समस्या सतमत होनी समस्या को पिष्क వంద వ్యాధులుందని మందుొక్కటి అది ఆ మందు ఎంత విలువందో చెప్పండి వంద వ్యాధులు వెయ్యి వ్యాధులు వెయ్యి వ్యాధులకు మందు అలా రకరకాలైన సమస్యలు రకరకాలైన కష్టాలు రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఈ అపరలోకాలు ఈ అలోకపరమైన ఇబ్బందులు కానీ పరలోకపరమైన ఇబ్బందుల సమస్యలు కానీ పరిష్కారం ఒక్కటి దాన్ని అంటారు ముఖామీ दावत पूडा की सादा सीदा अच्छा पी अल्लाह दींक अद्भुत में बच्चा अल्लाह दींक ये इलाका ये ग्राम ये परर मुखाने का जो अल्लाद वीचो अल्लासम शां प्रसाद అదేం పెద్ద పనులు కాదు పోయి ఈ ముఖామి కామ్ పెద్దవాళ్ళు ఐదు పనులు చెప్పారు ఈ ఐదు పనులు మనకు ఏ అడ్డం రావాలి ఎవరిలో కానీ అడ్డం కావు అదేంటో చూడండి ముక్త ప్రసాదించుగాక ఒకటి మసీదులో ఈమాన్ను పెంచే తాలీం ఒకట హదీస్ ఖురాన్ మాటలు పెద్దవాళ్ళ మాటలు తాలీం ఫజాయి అమాల్ కూర్చోవాల చార్జింగ్ అవుతుంది అలాగే ఇంట్లో కూడా చెయ్యాలా ఇది ఒకటి ఇక్కడ ఇరవై నిమిషాలు ఇంట్లో ఇరవై నిమిషాలు చేద్దామా ఇంట్లో చేసే తాలీములో పెద్దవాళ్ళు నాలుగు మాటలు చెప్పారు ఒకటి తాలీం చేయటం రెండవది ఆరు సిఫాతుల అంటే ఆరు గుణగణాల గురించి మనం చర్చించుకోవటం మూడవది ఇంట్లో కూడా తష్కీర్ కావాలా నాలుగవది మషవరా చేసుకోవాలా ఈ నాలుగు పనులు మన ఇంట్లో జరగాల ఏం తాలీం ఒకటి రెండవది సేసిఫా ముజాకిరా మూడవది తష్కీలు ఇవ్వాలా ఇంట్లో తష్కీలు జరగాల ఇంట్లోటా తీసుకెయ్యాలా కొడుకు తండ్రికి తస్కీ చేయొచ్చు నన్న మీరు మూడు రోజులు ఎప్పుడైతున్నారు తాతకు తష్కీ ఇయ్యొచ్చు తస్కీల్ ఇయ్యాలా నాలుగోది మష్వరా మషూరా ఏంటి రేపు తాలీం ఎవరు చేయాలా చేసిఫాత్ ఎవరిది హిద్మత్ ఎవరిది పనులన్నీ మనం పంచుకుంటే అన్ని పనులు అయితే అందరికీ టైం దొరుకుతుంది అన్నీ నేనే చేసుకోవాలంటే పనులు కావు మషిరా చేయాలా ఇంట్లో ఇది ఒక పని రై ఐదు పనులలో ఇదొకటి ప్రశాంతమైన జీవితానికి ఇదొక సూత్రం రెండవది అల్లా ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళి వదిలే ప్రపంచం కోసం మొత్తం టైం ఇవ్వకుండా ఎంత కావాలో అంత ఇవ్వండి దేనికి ప్రపంచానికి ఎంత కావాలో అంత ఎంత కష్టపడతావు అంతకి మహా అంటే నువ్వు ఎల్లువంటావు కష్టపడతావు అంతే కదా ఆ ఎనిమిది గంటలు ఇచ్చే ప్రపంచం కోసం సంపాదన కోసం మరి అరిసిపోయిన శరీరానికి కాసే నిద్ర కావాలా విశ్రాంతి కావాలా ఆరుగంటే దానికి ఇవ్వండి ఇంటి పనులు ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి వాటి కోసం రెండు గంటలు ఎనిమిది ఎనిమిది పయ రేపా ఇంకా ఎనిమిది గంటలు మిగిలి ఉన్నాయి ఆ మిగిలిన ఎనిమిది గంటలన్నా మనం ఆ మరణం తర్వాత వచ్చే అనంతరమైన జీవితం కోసం ఇచ్చామంటే చాలా లాభం అవుతుంది ఆ ఎనిమిది గంటలు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలన్నది మజ్జిగారి జమాత్తో కూర్చొని అయ్యా నేను ఎనిమిది గంటలు ఇస్తున్నాను నా ఎనిమిది గంటలు ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగించండి మషూరాలో పెట్టండి మీ టైం ఆ ఎనిమిది గంటలు ఉపయోగించేటటువంటి విధానం ఏంటంటే ఒకటి మధ్యద్వార మెహనత్ తాలీం ఇస్తాల్ అమలు ప్రతి ఇంట్లో ప్రతి మసూతులో జరగాలి తాలీం ఇస్తహాల్ అమల్ ప్రజలు కోరుతున్నారు కదా ఆ పని ఏంటంటే మనం ఒక జమాతోగా ఏర్పడాల ఈ పని ప్రవక్త పని నా పని ప్రవక్త నా పని కూడా నాది అని భావించి ప్రియ ప్రవక్త వారి కోసం టైం కేటాయించాలా బై నేను ఎనిమిది గంటలు ఇస్తాను అయా నేను ఎనిమిది గంటలు ఇవ్వలేను రెండున్నర గంటలు ఇస్తాను సరే అంతే ఇవ్వు రెండున్నర గంటలు ఇవ్వ గంట ఇస్తాను ఆ గంట కూడా తీసుకోండి ఈ విధంగా ఒక జమాతు చేయాల మనం మసీదులో మనం అందరం కూర్చొని ఫికర్ చేయాల ఏ ఫికర్ బయట ఉన్న మన సాథీలకు ఏ విధంగా మసీదులో తీసుకురావాలా బయటున్న సాలను ఏ విధంగా మనం మసీదులోకి తీసుకురావాలా దానికి ప్రయత్నం ఏంటంటే ఓ నలుగురు మసీదులో కూర్చొని తాలీం చేస్తూ ఉండాలా నలుగురు బయటికి వెళ్ళి బుజ్జగించి సంజాయించి ప్రేమగా మసీదులోకి తీసుకురావాలా బయట మనం ఎంత మాట్లాడినా ప్రభావం ఉండదు పెద్దలు అంటారు నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాడిని కొట్టుకుపోతున్నాడు వాణ్ణి నీటిలో నుండి బయటికి తీయండి ఆ తర్వాత వాడి కడుపులో ఉన్న నీటిని బయటికి తీయండి ముందే ఇవ్వాలా వాడిని నీళ్ళ బయటికి తీయాలా తర్వాత వాడిలో ఉన్న నీళ్లను బయటికి తీయాలా అలా చేయకుండా నీళ్ళల్లో ఉన్న వాడిని నీళ్ళల్లో పెట్టి వచ్చిపోయి పోతాడా ఉంటాడా అట్టే జరుగుతాదంటారు పెద్దలు బయట బయట పరిసరాలు ప్రాపంచిక పరిసరాలు ఆ పరిసరాలలో దీని వారి నుండి ప్రపంచ బయటికి తీయాలంటే కాదది ఎక్కడ తీసుకురావాలి ఎక్కడ మసీదులోకి తీసుకొచ్చి టైం తీసుకోండి పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ తీసుకొని వాడు ఎంత టైం ఇస్తే అంత టైం తీసుకొచ్చి మజిదార్ జమాత్లో కూర్చోబెట్టండి ఓ ఐదు పది నిమిషాలు అనుకోండి ఐదు నిమిషాలు తాలీళ్లు ఐదు నిమిషాలు తష్కీలు తష్కీలు చేయండి ఈ విధంగా బయట ఉన్న ప్రజలకు మనం మసీదులు తీసుకురావాలి ఈరోజు కలిసాం రానన్నాడు రేపు కాదు వారం తర్వాత అవుతుంది అప్పుడైనా మరిచిపోకుండా వెళ్ళి ఆ వ్యక్తిని మూడు మార్లు పలకరిస్తే ఒక కడంగా జాబ్ చేపడా చూసుకురండి ఈ విధంగా మసీదు మెహనత్తు చెయ్యాలా అలాగే వారానికి ఒక మన మసీదు గస్తు మన పక్క మసీదు గస్తుకు మనం ఇవ్వాల్సిన టైం కనీసమంటే రెండు నమాజుల మధ్య ఉన్నటువంటి టైం మనం గెస్ట్కు కేటాయించాలా ఆ తర్వాత నెలకు ఎన్ని రోజులు ఇవ్వాలి పాత మాట అవి మూడు రోజులు నెలకు పది రోజులు ఇవ్వాలా నెలకు పది మూడు రోజులు ఖచ్చితంగా ఇవ్వాలా చేద్దామా ఇన్షాల్లా అలా మనకు అంగీకరించుగాక మా అందరి హృదయాలు పిడికిల్లో ఉన్నాయి ఏ విధంగా నేను మార్చగలవు పరమాత్మ మా హృదయాలను నీ రూపు మరచుకో ఈ హృదయం నుండి ప్రాపంచిక గొప్పలు చూపి చెప్పి మనసంతా ప్రపంచము నిండిపోయినది ఈ హృదయంలో నుండి ప్రాపంచిక ప్రేమను ప్రాపంచిక ఆకర్షణకు దూరం చేసి ఓల్లా నీ ప్రేమ నీ ప్రవక్త వారి ప్రేమ ప్రేమ ఈ హృదయంలో కేటాయించును ఓలా సర్వోన్నతుడు నీవు ఓల్లా మా దురాను అంగీకరించేవాడు నీవు ఓలా తల్లికో ఎంత మన గురించి తెలుసు అంతకంటే ఎక్కువ మీకు మా గురించి తెలుసు తల్లి కూడా తెలియని అవసరాలు మీకు తెలుసు ఓల్లా ఏనాడు అరగని ప్రపంచాలను చూస్తున్నావు ఓల్లా వాళ్ళ గాలినిచ్చావు నీళ్ళు ఇచ్చావు ఆహారం ఇచ్చావు బిడ్డలు ఇచ్చావు అమ్మానాన్ని ఇచ్చావు అన్నీ ఇచ్చావు వల్ల అలాగే నీతో వేడుకుంటున్నాను హిదాయత ప్రసాదించు ఓ ఎలా నువ్వు అడిగే వాళ్ళతో సంతోషపడతావు నీతో వేడుకునే వాళ్ళను చూసి నువ్వు తృప్తి చెందుతావు ఎలా నేను జీతుడెత్తాము ఓ ఎలా నీ ఇంటికొచ్చావులా నీ ఇంటి నుండి మిమ్మల్ని ఖాళీ చేతులు పంపొద్దు ఏ పెద్ద మనిషింటికి ఇంత మంది వెళ్ళి నిలబెడితే ఎవరో దాన్ని కాదనరు వల్ల ఓల్లా మంచి చౌకాల ఇంటి ముందుకెళ్లి ఇంత పెద్ద జనం వాడి ఇంటి ముందు చేరి ఒక్క రూపాయి వాడితో అడిగితే के वो, ला, वो, ला, वो के का सिग्पड़ता ओला ओवला ओ रूप वावचु का समस्त प्रपंचा की हिदायत समस्त प्रापंच पाप न्षम्ना नी खजा लो नी खजा चुख को బిందులు కూడా తక్కువ కాదు మా మనందరికీ క్షమించుము వాళ్ళ మా అపరాధలను క్షమించుము మా తప్పులను మన్నించుము సర్వోన్నతుడా ఈ దావత్ యొక్క పని కోసం మమ్మల్ని అంగీకరించుము వాళ్ళ మా పెద్దల యొక్క ఆరోగ్య మనం మన పెద్దలకు ఆరోగ్యాన్ని ప్రసాదించుము మీ మార్గాను ఎన్ని జమావతులు అయితే తిరుగుతున్నాయో వల్ల వారిని వారి యొక్క ప్రాణాన్ని వారి యొక్క ధనాన్ని వారి ఇంటి యొక్క భద్రతను వల్ల నీవే ప్రసాదించుము వల్ల మా అందరు అవసరాన్ని మాకంటే బాగా నీకు తెలుసు ఓలా ప్రపంచముందు శాంతిని ప్రసాదించుము శాంతిని ప్రసాదించుము శాంతిని ప్రసాదించుము ఓల్లా చావు రాక ముందు ముందు మాకు పరిపూర్ణమైనటువంటి హిదాత్తు ప్రసాదించుము ఈ దీని ముందు ఇష్ట కామతుగా ఓలా ప్రసాదించుము ఓల్లా నీ ప్రేమతో నీ నామంతో మనమందరం ఇక్కడ జమ వాళ్ళ కేవలం నీ ప్రేమని ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ నీ పేరు మీద మేము ఇక్కడంత జమ అయ్యాము వాళ్ళ మా జమ కావటానికి అంగీకరించుము మా జమా కావటానికి అంగీకరించుము మీ ఎదుట చేతులెత్తే అడిగేటటువంటి స్థూలత మాకు లేదు वो अर्ते ले कर्ण कथाक्ष चूसी निगे आश पुटी वो आशाशरच् वो एवर निश्चा इंतरकूरी निराशपरचे ओ परमात्मा पापने सत्यमे सर्वोन्नी इंटर कुर्चुना ఇంట్లో కూర్చున్నాను పవిత్రమైనటువంటి నీ గాడిలో నీతో వేడుకుంటున్నాను నీవు కాక మాకు మా దో అంగీకరించేవాడు ఎవరు ఒక కుక్కలు ఒక గడప నుండి వాళ్ళ బిల్ గెంట్ చేస్తే అది వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఒక ఫకీరుకో గడప కాకపోతే వేరే గడప వాడుకుంటుంది కాని ఓ పరమాత్మ నీ గడపను నీ ఎక్కువ వాళ్ళ నీ తప్ప నీ ఎవరి ఎవరి గడపలు కూడా ఏ ఒక్కలేదు ఎవరితో అడగలేదు ఓ అలా నిన్నే నమ్ముకున్నాను నీతోనే ఏడుకుంటున్నాను నీతోనే తీసుకుంటాను ఓ పరమాత్మ ఓ పరమాత్మ ఎంతో అమారకమైన అమారకమైనటువంటి పశువులు నీ ముందు చేతులు ఎత్తారు అలాగే అలాగే నీ పిల్ల తెల్లటి వంతుకులు వచ్చినటువంటి వయసు మీరు చూసు వ్యాపితే నువ్వు వాళ్ళ చేతులు ఖాళీ చెయ్యాలన్నారు ప్రియ ప్రవక్త ఓ వాళ్ళ నీ ప్రవక్త మాట సత్యం నువ్వు సత్యం కాబట్టి మా సభ మా సభ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తెల్లటి కూడా ఉన్నారు వాళ్ళ ఏ విధంగా పెద్దవాళ్ళ చేతులు నువ్వు ఖాళీ చేస్తావు నీ పసుకండుల చేతులు నువ్వు ఖాళీ చేస్తావు అలాగే మాలాంటి పాపులు కూడా నీ ఎదుట చే నీకంత కరుణమూర్తి నీకంత కారుణ్య కలిగిన నీకంత దేవగలిగిన వాడు ఎవడున్నాడు వా నీవు తప్ప నీవు తప్ప ఏ కారుణ్యమూర్తి లేడు ఏ కరుణామయ్యం లేడు వాళ్ళ నీవు తప్ప మా దువాను అంగీకరించేవాడు ఎవరు లేడు మా దువాలు మా దువాలు ప్రియ ప్రవక్త ద్వారా అంగీకరించుము అంగీకరించుము అంగీకరించుము ఈ లోకంలో కూడా సుఖాని పరలోకంలో కూడా సుఖాని మన సమయాన్ని కూడా సుఖాని ప్రసాదించుము మా అద్వాను అంగీకరించుము జల్లలాహువల్ ముహమ్మదమ్ మావాహిది సల్లల్లాహు అలైహి వసల్లం సుభానా రబ్బుక రబ్బిల్ ఇజ్తియమా ఐషిఫిన్ వసలామున అలల్ ముస్లిమీన వల్hamdulillah రబ్బిల్ ఆలమీన్ అల బచ్చో హై బడా దే మజామ్ బోలా నమాజ్ తర్వాత అందరికీ భోజన సౌకర్యం కల్పించబడింది అందరూ భోజనం చేసుకొని పోలేను ముందుగా మీరే గ్రామాల నుండి వచ్చిన వారికి భోజన వసతి కల్పించి తర్వాత మనం అందరం చేస్తాం అందులో ముందుగా అందరు కొత్త వాళ్లకు భోజన వసతి కల్పించాలి Thank <laughs> you.